సమూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడా మోహనతుడుగు దేవ మహిమే అబ్రహా గొప్ప దేవ నా దేవ నా ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలక నిలబెట్టుతున్నారు ప్రభా దివార మమ్మల్ని కాచి కాపాడు ఇక దినానికి ప్రభా మీకు నూతనైన కృపలు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు వందలు సేవా మీకు నూతనైన కృపధర్మ నడిపించండి నూతన అభిషేకం దయచేయండి ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సమికోషం దేవా మీరు మాత్రం మాట్లాడానికి ప్రభావ హృదయాలు సరిజైన మీకు నూతనమైన పరిశుభాత్మ అభిషేకం దయచేయండి వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడానికి ప్రభావం మీ త్వరగా నడిపించండి ప్రభావ సమాప్తి చివరి అంచుల్లో మేము పుండగా ప్రభావ మీరు ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేర్చునేవి ప్రభావ కాబట్టి ప్రభా ప్రతి దశలో మేము జాగ్రత్తగా మెలుకోగలిగి మేము జీవించాలా ఓ దేవాతి దేవ ప్రభా అనేకుల ప్రభావ మీ చెంత అర్పించాలా ప్రభావ గొప్ప జనం అంతా శ్రమల ఫలైతముగా ప్రభావ వాళ్ళకి ఏ రీతిగా ఉపశమం కల్పించాలా ప్రభావ వారి కోసం మేము ప్రార్థించాలా ప్రభా యువరాత్రుల ప్రభావ మేము ప్రార్థించాలా ప్రభావం ప్రార్థన శక్తి మాకు అనిగిరించండి నశించబోతున్న ఆత్మల కొరకు మేము కన్నీరు గురించి మేము ప్రార్థించాలా ప్రభావ విజ్ఞాపన ప్రార్థన ఎడసేగక ప్రార్థన మేము చేయాలా ప్రభావ ఆయన బహుభయంకరమైన శ్రమల కాలం అయినా ఇంకా రాబోయే దినాలు ఇంత భయంకరంగా కానీ శ్రమలో ప్రభావ ఎవరు కూడా కదిలింపబడుకున్న ప్రభావ నా దేవు పచ్చ స్థిరంగా నిలబడి విశ్వాసంతో ముందుకు పోయి వెళ్ళగా తయారు చేయండి దేని విషయంలో భయపడుకున్న దేని చింతించుకున్న ప్రభావ విశ్వాసం అని కట్ట దాన్ని మీ వచ్చి చూస్తూ మా ముందు నుంచి పరుగు పనులు ప్రభావం ఓపించుకునే పరిగెత్తాల ప్రభావ నా దేవ నా ప్రభావ వర్ణాలి అయ్యా గొప్ప దేవ పోయిన సంవత్సరం అంతా ప్రభావ మీరు మమ్మల్ని కాపాడనారు ప్రభావ మీ కృపలో భద్రపరుచుకున్నారు ఈ సంవత్సరం కూడా కాచి కాపాడే దేవుడైన ప్రభావ నా దేవా వైరస్ బాధితులు అంతా మీరు ఈ మీటింగ్ అంతా మీరే మహిమనుందండి ప్రాణపడే త్వరగా నడిపి ఆటంకాలు పొందించు బాబా మీరు పచ్చి నడిపిస్తూ మాకు అందరికీ అనుగ్రహించి మీరు మాట్లాడే మహింపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమ మయుడివై ప్రేమించావు కరుణమయుడివై కరుణించావు ప్రేమ మయుడివై ప్రేమించావు కరుణమయుడి వై కరుణించావు తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృపచాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృపణకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృపణకు చాలునయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగట గల ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఇస్తూపుతో నన్ను కడుగుము ఏసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్ అయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలు నయ్యా చాలు నయ్యా నీ కృప నాకు చాలు నయ చాలుు నైయా చాలుు నైయా నీ కృప నాకు చాలు నయ బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లి తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించి నావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణ నీ కృపచాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమ మయుడి వై కరుణమయుడివై కరుణించావు ప్రేమ మయుడివై ప్రేమించావు కరుణమయుడివై కరుణించావు తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించే తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయ్యా చాలూ నైయా నీ కృపా నాకు చాలూ నయ్యా చాలూ నయ్యా చాలూ నయ్యా నీకు రూపా నాకు చాలూ నయ్యా నీ కృపా నాకు చాలూ నయా హలో వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం దాన్ని మనం సరే ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి అందాలని తండ్రి అబ్రహాం సాఖ యాక గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల నా దేవన ప్రవాహిక మధ్య కనక్రంలో మీ సన్నిధికి మేము వచ్చిన ప్రభా మీరు మాతో మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మా కనుగించని ప్రభావ మీ వాక్యంలోని సత్యాన్ని మీ గ్రహించలాగన మా ఆత్మీయ నేతలు ఇప్పని మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీరు ఆకలి దినాల్లో మేము ఉంటుందిగా ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ప్రభా రాబోయే దినాల్లో ప్రభా మా విశ్వాసాన్ని మేము ఏ రీతిగా తనని వృద్ధి చేసుకోవాలా ప్రభా మీరు మాత్రం మాట్లాడండి మాది విశేషంగా ప్రభా లోకం అంతా శ్రమల ఫలైతుండగా ప్రభావ ఇంత కాలం ఉంటుందిగా ప్రభావ మేము ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా ఏ రీతిగా ప్రభా మేము ప్రార్థించాలా ఏ రీతిగా ప్రభా మేము నా తన ఇష్ట ప్రభా మేము రాబోయే దినాల్లో మేము సేవ చేయాలా ప్రభావ మీరు మాకు మీరు మాతో మాట్లాడే ప్రభా నా తన్ని శ్రమల కాలం మేము ఉంటుందిగా ప్రభా ఆయన ఈ శ్రమల వలన ప్రభా ఎవరు కూడా ప్రభా కదిలింపబడకుండా ప్రతి ఒక్కరు ప్రభ మీ ఎందుకు స్థిరంగా నిలబడాలని మీరు సహాయపడండి బలపరచండి ఓ ప్రభా ఈ చివరి కాలంలో ప్రభా అనేకులు ప్రేమ చల్లారిపోతుందన్నారు ప్రభా ఆ కలువరిశిలో మీరు చూపించిన ప్రేమ మీ ఎత్తిపరిచితులు మేము మర్చిపోవడానికి వీలేదు ప్రభావ మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ ఆ ప్రేమని మమ్మల్ని జయించింది ప్రభా ఈ లోకాశితమైన జీవితం నుంచి మాకు విడుదల కల్పించింది ఆ ప్రేమ ఆ తెలుగులో మీరు చూపించిన ప్రేమ అది ఎప్పటికీ కూడా మేము మర్చిపోడానికి వీలేదు ప్రభా పోతేవ ప్రతి క్షణం ప్రభా నా తండ్రి ఎస్ మీ ప్రేమ మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ సంధిలో మేము ఆనందించి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ఏ విషయంలో మేము ఆయన యశు ఈ లోకమంతా ప్రభా నా తండ్రి యశ్వభ పరిగెత్తుంది ప్రభా ఈ లోకమంతా ప్రభా నా తండ్రి ఎట్టుబడితే పరిగెత్తుంది ప్రభా నాక పరిగెత్తుంది మనుషులు ప్రభా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా ఎందుకంటే ఈ దినం చెప్పి ఎవరు కూడా ఊహించలేరు ప్రభా తండ్రి ఎవరు కూడా ఇది ఎవరు తాడలేకపోతున్నారు ప్రభా కానీ మీరు తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఎంతో భయంకరంగా ఉంటుంది ప్రభా అయినా కాబట్టి ప్రభావ మేము తాళగలుతున్నాం అంటే ప్రభావ ఈ ఉగ్రత నుంచి మీరు మమ్మల్ని నీకు అన్నాను ప్రభావ కానీ ఒక పని మీరు మాకు అప్పచెప్పినారు ప్రభా ఆ పని నిమిత్తమై ప్రభావా మమ్మల్ని ఈ లోకంలో అది మేము సంపూర్ణంగా నెరవేర్చాలా ఆ రీతి మమ్మల్ని సిద్ధపర్చని మమ్మల్ని బలపరిచి మీకు గొప్ప శాస్త్రమం నిలబెట్టుకోండి అని వాటికి నేను ధ్యానిస్తాను ప్రభావ మీరు మా అని మాట్లాడే మా ఇంపెందు నన్ను మీకు సమర్పించుకున్నాం మా ప్రభుత్వ సొంతకాలంలో కొట్టివేను ప్రభా మా ప్రవర్తన అంతటినతో ప్రభావం అధికారానికి మేము ఒప్పుకున్నాం మీరు మా మీ యొక్క ఆత్మజీతం నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ఉన్న ప్రార్థిష్టం తండ్రియాహెచ్కేల గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఎహెచ్కేల గ్రంథము ఏహెచ్కేల గ్రంథం ఏడో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఇది యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచనం కాబట్టి ఆ కాలంలో ఇది నెరవేరింది ఈ కాలంలో తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటుంది కాబట్టి ఏడో అధ్యాయంలో ఒక విధానం దేవుడు చూపిస్తుంది ఏంటంటే ఆ ముద్రింపబడటం అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఏడో అధ్యాయంలో ముద్రింపబడడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఈ లోకమంత ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటుంది కదా ఈ లోకమంతా చాలా శ్రమతో ఎంతో బాధతో వేరంతో మనం చూస్తున్నాం కానీ అలాంటి టైంలో దేవుడు తన బిడల్ని ముద్రించి కాపాడుకుంటాడు అనే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క చూసినప్పుడు ఏడో అధ్యాయం ఐదో వచ్చినంలో ప్రభు అయిన యహోవ సెలవిచ్చినది ఏమనగా దురదృష్టము దురదృష్టము ఇంతైనా దురదృష్టము సంభవించుకున్నది అంతమే వచ్చిన్నది వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుకున్నది ఇదిగో సమీపమైన దేశ నివాసులారా మీదికి దుర్దినం వచ్చినది సమయం వస్తున్నది దినము సమీపమైన ఉత్సాహ దివాణి కాదు శ్రమధనియే పార్వతముల మీద వినబడుతున్నది చూడండి ఇది ఏకల గ్రంథంలో ఏహెచ్కలు ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధన కాలం ఇస్రాయల్ ప్రజల్లో వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబడతానని చేసినప్పుడు దేవుడు ప్రవక్తతోని మాట్లాడుతున్నప్పుడు చెప్తుండడు అక్కడ మీకు శ్రమ వస్తుంది అది దూర్దినం అంట అంటే ఆ దినము రాకపోవటమే మేలు అంత భయంకరమైన దినం కాబట్టి మనం చూస్తున్నాం ఆయన ఖచ్చితంగా ఆయన రాకడ దినాల్లో ఈ ప్రవచనాలు అనేవి తిరిగి తిరిగి కాబట్టి మనకు తెలిసిన విధానం కాబట్టి అలాంటి టైంలో మనం ఎక్కడున్నాం అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా మనల్ని ఈ లోకంలో నిలబెట్టిండు ఏను విషయమే ఆయన నిలబెట్టిండో అది మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా దేని విషయంలో కానీ మనం ఆయన ప్రణాళిక మనం నెరవేర్చేవారిలాగా మనం ఉండాలా అనే విషయము మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి పద్నాలుగో వచ్చిన వారు సర్వశుద్ధులై బాకానాదము చేదురుగాని వారి సమూహం అంతటి నా ఉగ్రత వచ్చిన్నది గనుక యుద్ధమునకు పూనుకుని వాడు ఎక్కడు లేడు చూడండి యుద్ధమును పూనుకునే వారు అంటే యుద్ధానికి పోయాడు అప్పుడు కూడా లేదంట చూడండి ఎందుకు లేదన్నప్పుడు బయట ఖడ్గమున్నది లోపల తెగులు క్షామము కలిగి అంటే ఎక్కడ చూసినా గానీ అంత భయంకరంగా ఉంది కాబట్టి ఎక్కడ చూసినా గానీ అంత భయంకరంగా ఉంది కాబట్టి క్షామముంది తెలుగు తెగులుంది బయట ఉన్న వారు ఖడ్గం చేత చతురు పట్టణంలోనూ ఉన్న వారి క్షామము తెగులు మింగును వారిలో ఎవడైనానో తప్పించుకోండి వారు అందరూ లోయలో గువ్వల వల్లే పర్వతం మీద నుండి తమ దోషములు బట్టి మూలుగుద్దురు కాబట్టి ఖచ్చితంగా పాపానికి శిక్ష ఉంటది అని ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళంతా ఆ పర్వతాల మీద ఇస్రాల్ ప్రజల గురించి మాట్లాడుతుంది ఇక్కడ కాబట్టి పాత నిబంధన కాలం కొత్త నిబంధన ఇస్రాల్ మీద ఒకటే కాబట్టి ఆ వాళ్ళ దోషములో నిమిత్తం వాళ్ళు ఏం చేశారంట దేవుడు ఐక్య ని తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు దేవునికి విరుద్ధంగా తిరుగుబడతారని చేసినారు వాళ్ళు దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఇస్రాల్ ప్రజలు కాబట్టి అలాంటి టైంలో దేవుడు ఎందుకు ఆ అంతగా ఆయన శిక్షిస్తున్నాడు అన్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటది మనకు కూడా దేవుడు ఎందుకు అట్లా శిక్షిస్తున్నప్పుడు ఎహెచ్కెళ్ళి అందులో మనం చూస్తాం పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయంలో దేవుడు నీతిమంతుడు తమ నీతిని విడిచిపెట్టి దుర్నీతిగా ప్రవర్తిస్తుంటే వాడికి చావకుండా కాబట్టి దేవుడు చెప్తాడు యహెచ్కలికి నువ్వు పోయి ప్రకటించి లేకపోతే నేను ఉత్తరవాదిగా పెడతానడు దేవుడు చోటు నువ్వు కూడా అది కూడా శ్రమనే పౌలు అంటాడు అందుకే నేను సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నది కాబట్టి ఎందుకు శ్రమ ఇద్దరికి శ్రమ ప్రకటించకపోవటం వల్ల శ్రమనే ప్రకటించిన నువ్వు శ్రమనే సువార్త ప్రకటించిన తర్వాత దాన్ని వెనకపోవటం వల్ల శ్రమనే చూడండి కాబట్టి అక్కడ నీటిమోటు తన నీతిని విడిచిపెట్టి దుర్నీతిని అనుసరిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది వాడు మరణం కాకుండా మారిన అని అక్కడ కాబట్టి నువ్వు పోయి వాళ్ళకు ప్రకటిస్తే వాడు నీతిని ఆ అక్కడ దుర్నీతిని విడిచిపెట్టి నీతి అనుసరిస్తాడు పడుతాడంట కానీ అక్కడ చెప్తాడు ఇసులు ప్రజలతోటి మీరు మీరు చనిపోవటం నాకు ఇష్టమా అని అక్కడ మాట్లాడుతూ చాలా ఆయన ఎంత దీనంగా మాట్లాడతాడు అధ్యాయంలో చాలా బాగా అనిపిస్తూ ఉంటాడు అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగినాడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నా గాని మనుషులు ఇంకా తిరుగుబడతాననే చేస్తున్నారు వాళ్ళ హృదయాలు ఇంకా కఠిన ఉన్నారు ఇస్రాల్ ప్రజలు ఆ ఉన్నారు అందుకే ఏపీ లక్షణ పత్రికలో పౌల విషయం జ్ఞాపనం చేస్తాడు వాడు కఠిన హృదయలో ఉన్నారు దేవుని మాటకు విరోధంగా తిరుగుబాటు చేసిన ఆ మారాణ్య ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు నీళ్ళు లేవు ఆ ఐగుపెలు ఉన్నప్పుడే మాకు మంచిగా నీళ్ళు ఉన్నాయి అన్ని దొరుకుతాయి మాకు కానీ ఈ ఈ చేదు మేము చనిపోవాలా మేము కావాలా అని తనిగిండే వాళ్ళు గొనిగి కానీ మోసే ప్రార్థన చేస్తే ఆ బండల నుంచి నీళ్లు రావటం చూస్తాం ఈ విషయం మన ఈ ఈ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇసా ఈ లోకం అంతా ఒక ఒక సగం సత్యం సగం అబద్ధంలో ఉంది ఎల్లప్పుడూ దేవుని మీద తిరుగుబడతానని చేస్తానున్నారు కానీ మోసలు అంటే ఒక ప్రవక్త ఆ తిరుగుబడతనాన్ని కత్తి పూస్తున్నాడు దేవుని దగ్గర ఆయన తిరుగుబడతనం చేసినప్పుడు మోసేను పక్క ఒక క్షణంలో వెళ్ళి మేము మొత్తం హతం చేస్తానంటే వద్దు ప్రవంచు మోస ఈ రోజు అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారు దేవుడు చూస్తాడు అక్కడ గందాలు మనం చూస్తాం ఇరవై రేపు ముప్పై వచ్చినంలో నేను దేశమును పాడు చేస్తుండగా ప్రాకారంలో దిట్ట పుష్కను బ్రద్దలైన సందులో నిలిచకు నేను ఎంత వెతికైనా కానీ ఒక్కడు కూడా లేడంటుంది దేశాబు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నాడు ఈ వైరస్ గురించి కానీ దేవుడు తగ్గించండు మరణ సంఖ్యను పోయిన సంవత్సరం చాలా తగ్గిస్తాయి ఫస్ట్ చాలా తగ్గించింది కానీ ఈ సంవత్సరం కూడా ఎంతో భయంకరంగా తిరిగి పడతాను చేస్తున్నా కానీ దేవుడు క్షమిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నాడు అండి కొంతకాలం అనే దేవుడు ఆపుతున్నాడు ఆ రీతిగా కాబట్టి మనం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండాలి మన పాత్ర నిండేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అట్లా ప్రార్థన చేసినప్పుడే ఆ యొక్క తెగుళ్ళు ఎందుకంటే మోషే ఆ పర్వతం మీద మోయాబి పర్వతం మీద ఆ అమాఖలతో యుద్ధం చేస్తుంటే ఇస్ట్రాల్ ప్రజలు యహోశి వాళ్ళు యుద్ధం చేస్తుంటే మోసే రెండు చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఇష్ట ప్రజలు గెలిచిండ్రు విజయం పొందినరు ఆయన ఎప్పుడైతే చేతులు ప్రార్థించడం మానే చేతులు దించిందో అప్పుడు వాళ్ళకు అపజయం వచ్చింది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఎప్పుడు కూడా మన చేతులు పైకెత్తే ఉంచాలంటే ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా ప్రభువైపు మన హృదయము మన తలంపులు మన మనసు అంతా ప్రభువైపు చూస్తూ ఉండాలా అప్పుడే ఆ మన హృదయాన్ని చూసి ప్రభు మనం ప్రార్థన చేసే పత్తి ప్రార్థన ఆలోచించి ఆ దేశానికి కావాల్సిన కీళ్ళు నుంచి దేవుడు తప్పిస్తాడు యోనా విషయాల్లో మనం చూస్తాం నిన్వే పట్టణ భయంకరంగా పాపం చేసినప్పుడు ఆ ఒక యోనాకు చెప్తాడు దేవుడు నువ్వు పోయి నిన్వే పట్టణానికి పోసిన వార్త ప్రకటించమన్నాడు యోనాని కాబట్టి యోనా ప్రకటించండి పోయి పట్టణానికి ప్రకటించినప్పుడు దేవుడు చెప్తాడు ఆ శిక్ష దేవుడు తప్పించినప్పుడు వాళ్ళంతా గోనె పట్ల కట్టుకొని ఉపాసం ఉండి వాళ్ళ తప్పులు పాపాలను ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క ఉగ్రతను ఆపేస్తాడు వంద సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళా ఆ ఉగ్రత చూడండి ఒకసారి దేవుడికి క్షమించినప్పుడు మళ్ళా అదే పాపను మనం జీవిస్తే ఖచ్చితంగా శక్తి ఉంటుంది కానీ ప్రవచన ఆగింది టైంకి కాబట్టి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రవచనలు ఆపుతాడు కొంతకాలం దేవుడు ఇస్తాడు కొంతమంది దేవుడు ఇస్తాడు ఆ రీతిగా ఎందుకంటే ప్రార్థన వల్ల దేవుడు ఆపుతాడు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి తిరిగి ఆయనలో సంపూర్ణంగా మనం ఆయన మనం కొనసాగకపోతే ఖచ్చితంగా మళ్ళీ అది తిరిగి వస్తుంది అనే విషయం మన ఇక్కడ అదే జరుగుతుంది ఇక్కడ విషయంలో కాబట్టి ఒక దశలో వాళ్ళు పాపం చేస్తున్నారు తర్వాత మళ్ళా తిరుగుబాటు అనం చేస్తున్నారు ఆ టైం కు న్యాయాధిపతుల కన్నా అంతా అట్లనే తిరిగి మళ్ళా న్యాయాధిపతుల కాలంలో మళ్ళీ తిరిగి రావటం మళ్ళీ వాళ్ళు పాపం చేయటం మళ్ళా ఒక న్యాయధిపతిని ఒక రాజులు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా నాకు విరుద్ధంగా తిరుగుబడితానం చేస్తుంది ఎంతకాలం నేను వెళ్ళి కలిగించాలా అని ప్రభు అరీకున్నాను కాబట్టి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనే విషయం కాబట్టి ఆయన కృపగల దేవుడు కనిక్రముల దేవుడు కాబట్టి మనం ఆయన వేడుకుంటే తప్పకుండా తప్పక ఆయన ఆ శిక్ష నుంచి మనుషులకు విడదలు కల్పిస్తాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ టై అలాంటి టైమ్ మనం ఉంటున్నాం కాబట్టి మనం మటుకు జాగ్రత్తగా జీవించాల ప్రభు కొరకు కాబట్టి పదిహేడవ వచ్చినంలో అందరి చేతులు సత్వ తప్పును కాబట్టి ఇప్పుడు అందరి చేతులు బలహీనమైపోయినాయి చేతుల్లో బలం లేకపోయింది ప్రార్థించే బలం లేదు మనుషులకి ప్రార్థించే చేతులెత్తి ప్రార్థించే ఓపిక లేదు మనుషులకి బలం లేదు ఎందుకంటే అంత భయంకరంగా ఉంది క్షేమము తెగుళ్ళు విజృంభిస్తుంది భయంకరంగా కానీ ఆ టైంలో మనం చేతులెత్తి ప్రార్థించాలా ప్రభు వైపు చూడాలా మనం మన హృదయాలు మన తలంపులన్నీ ఆయన వైపు తీస్తూ ఎందుకంటే కాపాడేది ప్రభు వేసి ప్రభు తప్ప ఎవరు కూడా మనల్ని కాపాడలేదు ఈ ఉగ్రత కాబట్టి ఆయన తప్పక కాపాడే దేవుడు ఆయన వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన చేతులు ఆయుధ ఉండడానికి వేయలేదని విషయం చెప్తున్నాను అందరు చేతులు ఆ సత్తువ తప్పును అంటే సత్తు అంటే బలం బలం లేదు అన్నట్టు చేతులలో బలం లేదు ఎందుకు చేతులు ఎత్తి దేవుని చూసి ఆయన వైపు చూడాలని చేతులు ఎత్తి బలం లేదు మనుషుల్లో చూడండి ఎంత భయంకరంగా తయారు ఏం చేయడం మోకాల్లో నీళ్ళ వల్లే కూడా అక్కడ శక్తి లేదు అన్నట్టు చూడండి తత్తరిల్లు అంటే మోకాళ్ళు కూడా భయపడిపో వణికిపోతున్నాయన్నట్టు నిలబడలేకపోతున్నాను శనిలో రెండి వారి గోనే పట్ల కట్టుకుందరు వారికి ఘోరమైన భయం కలుగును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడియగును ఇప్పుడు అందరు ఆదితీరున్నారు ఈ దినం వస్తాన్ని కూడా గ్రహించలేదు కానీ దేవుడు మనకు చూపించిండు ఎనిమిది సంవత్సరాల దేవుడు చూపించారు మనకి ఈ యొక్క రాబోతుందని కానీ దేవుడు ఆయన ఆయన కృపలో మనం ఉన్నప్పుడు ఆయన మనం కాపాడబడతాం ఆయన ముద్రలో మనం ఉంటే మనం కాపాడబడతాం కాబట్టి దేవుడు ఎందుకు కృపగల దేవుడు మనల్ని కాచి కాపాడుతుంది ఇంతకాలం వరకు కాబట్టి చివరి టైంలో మనుషులు విధానం ఏ ఎత్తుకుంటా అందుకు అనేకల ప్రేమ చలాారిపోతుందంట ఈ పరిస్థితులను చూసి కాబట్టి నువ్వు అది చూడొద్దు నువ్వు ప్రభువుని చూడాలా నీ చేతులు ప్రభు వైపు చూసినప్పుడే అక్కడ విజయం పొందు విషయం అక్కడి నుంచి మనం కానీ అందరు తలలో అంటే అందరూ తిగుతూ అవమానం పొందుతుందంట అంతకుముందు అన్నారు పాస్టర్ సంత అన్నారు ఎత్తబడదు సంగతి ఎత్త పడుతుంది క్రమల కాలన్నారు కానీ ఎత్తబడలేదు వాళ్ళు చెప్పినవన్నీ అబద్దాలు కాబట్టి వాళ్ళు అబద్దాలు కాబట్టి ఖచ్చితంగా సిగ్గు పడాల్సిందే కాబట్టి మనుషుల యొక్క ఏంటంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంది నా దగ్గర పైసలు ఉన్నాయి నేను ఏమైనా చేసుకోగల అని గర్వం ఉంటుంది మనుషుల్లో కానీ ఆ గర్వం ఎప్పుడు కూడా పనికిరాదు అన్నట్టు మనుషుల గర్వంగా కనిపిస్తూ ఈ లోకంలో గర్వం ఉంటది భయంకరంగా డబ్బు గలవాడు గర్విస్తూ ఉంటాడు వాడు కూడా కానీ వాడు దేవుడు ఇచ్చిన సంగతి వాడికి తెలియదు నెవకా తిరిగి గర్వించండి ఏం జరిగింది గర్వించినప్పుడు ఒక మానవులాగా ఒక పక్షిలాగా ఒక జంతువులాగా గడ్డి వేసిన అడవిలో చూడండి కొన్ని సంవత్సరాలు ఆయన గడ్డి వేసిన ఆయనకు బుద్ధి వచ్చింది తిరిగి మళ్ళా నేను నేను గర్వించిన దగ్గరితే కదా నాకు ఈ జరిగింది అని ఆయన తప్పు తెలుసుకున్నప్పుడు దేవుడు సగం మళ్ళా తిరిగి తన రాజ్యాన్ని ఆయనకి అప్పగేట్టు మనం చూసుకున్నాం గ్రామీణ గ్రంథంలో కాబట్టి దేవుడు కూడా మనం కూడా పటిక్షణమైన పరిశీలిస్తూ ఉంటాడు మనల్ని ఎత్తి పరిస్థితుల్లో అంటే గర్వ రాదండి తెలియదు అంటే చిన్న దేవుని గడల్లో కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే తమ వెండి వీధుల్లో పార తమ బంగారం నిషిద్ధముతూ యహోవ ఉగ్రత దినమందు వారి ఎండియా కానీ వారి బంగారమే కానీ తప్పించాలి ఈ డబ్బుని ధనముని రక్షించలేదు ఎంత డబ్బునే పెట్టుకో అది రక్షించలేదు కోట్లు కోట్లు పోటీ స్కూల్లు చనిపోతుంది ధనవంతులు కూడా పారిపోతున్నారు ఈ దేశానికి వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు సేఫ్ ప్లేస్ లో అంత డబ్బు ఉంది కూడా ఆ డబ్బుతో వాళ్ళు ఆ రోగాన్ని నా మాన్సిచ్చుకోవచ్చు కదా కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఈ దేశం సేఫ్గాని ఇతర దేశాలు పారిపోతున్నారు పెద్ద ధనవంతులు అలాంటి ధనవంతులు పారిపోయి ఎందుకంటే డబ్బు ఉన్నా గానీ భయం ఉంది కాబట్టి ఈ భయము పోవాలంటే ఏసు ప్రభుత్వ తప్ప ఎవరు కూడా అది విడిపించలేదు ఏసు తప్ప ఎవరు కూడా వాళ్ళని కాపాడలేదు కాబట్టి వాళ్ళు ఆ నిరీక్షణ లేదు కాబట్టి భయపడి పరిగెత్తిపోతున్నారు కాబట్టి ఆ డబ్బు మనల్ని కాపాడదు నీ డబ్బు నేను ఎప్పుడు కూడా నేను కాపాడదు చేసుకోవడం కాపాడుతారు కాబట్టి ఈ లోకంలో మనుషులు ప్రయాస పడుతుంటారు దానికోసం ఎంతగా తప్పించిపోతుంది దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమిస్తూ ఉంటారు దేవుని కంటే ఎక్కువగా దానికోసం ప్రయాసపడుతుంది సమయం కూడా దేవునికి కొన్ని రోజుల క్రితం ఒక ముస్లిం కట్టను ఒక వీడియో పంపించాడు నాకు మెత్తలు సపోర్ట్ చేస్తాను ఆయన ఒక వీడియో పంపించింది మరి ఎందుకు పంపించిందో నాకు అర్థమాలే ఆ వీడియోలో ఏముందంటే నేను గ్రూప్ లో కూడా షేర్ చేసిన వీడియో దాంట్లో ఏముందంటే ఆయన ఆ డబ్బు ఆయనతో మాట్లాడుతుంది ఏమంటే నువ్వు ఇంతగా ప్రయాస పడుతున్నావు దీనికోసం అంతగా ప్రయాసపడుతుంది నేను నేను సంపాదించాలా డబ్బు సంపాదించాలని మరి ఇంతగా మంచి సంపాదించినా కదా మరి ఇంకా ఎందుకు సంపాదించాలంటే లేదు ఇంకా నేను సంపాదించాలా అని చెప్తుంది మరి ఇంత సంపాదించినా కానీ నువ్వు నీ భార్య పిల్లలు కూడా నువ్వు కొంచెం టైం స్పెండ్ చేయవా కొంత కూడా నీ కుటుంబం గురించి టైం ఎప్పుడు నువ్వు అలిసిపోతా వస్తుంటే ఎప్పుడు నువ్వు అంత ప్రయాణ పడుతుంటే నేను సంపాదించిన అంత నా భార్య పిల్లలకే కదా అంటే ఆ రీతిగా సమర్థించుకుంటుంది చూడండి తర్వాత సరే ఇంతకాలం నా వల్ల నీకు మీ మేలేందని అడుగుతుంది అక్కడ అడిగినప్పుడు ఆ డబ్బు మాట్లాడుతుంటుంది అంటే అట్లా చేసిన పియడ్ చేసి అంటే నీచు రావాలని మనుషులకి అట్లా చేసింది అక్కడ ఎవరో పిర్యడ్ చేసిన అట్లా అది జరుగుతుంది నిజంగా వాస్తవం అది గారెంటీ సత్యం కాబట్టి అడుగుతున్నప్పుడు నేను ఫస్ట్ నేను పూరి ఉన్నా నా స్థితి ఆ మాములు స్థితిగా ఉండే పూరి గుర్చిలో నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు బిల్డింగ్ కట్టుకున్నా ఒకప్పుడు నాకు సైకిల్ మీద తిరుగుతుంటుంది కానీ నేను ఇప్పుడు మంచి బండి కొనుక్కున్నా ఒకప్పుడు నేను బండి కొనుక్కుని ఇప్పుడు నేను కార్ తిరుగుతున్నా ఇప్పుడు నేను ఫ్లైట్ తిరుగుతున్నా ఇప్పుడు నాన్న నా స్థితి ఎట్లా పెంచుకుంటా వచ్చాను అని చెప్పని చెప్తుడు కానీ ఆ ధనం మాట్లాడుతుంది అంత బాగానే ఉంది కానీ నువ్వు క్రైస్తవుడు అనుకుంటావు కదా అవును నేను క్రైస్తవే కానీ క్రైస్తవులు నేను నా నేను అన్నప్పుడు నా దర్శన భాగం నేను వారం వారం నేను దర్శన భాగం నేను ఇస్తున్నాను కానీ దర్శన భాగం అనేది దేని దేని గురించి ఒక విధానం దేవుడికి ఒక చూపించే విధానం మనుషులకు ఆదరించేది ఒకవేళ మనుషులు నువ్వు చేస్తే వాళ్ళకి చేదవాళ్ళకి నువ్వు దానం చేస్తే ఇచ్చేది వేరే కానీ అది ముఖ్యమే అది కూడా కానీ నీ మొదట ఎన్ని ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినావు మొదట నీ ప్రార్థన జీవితం ఏరిచుకుంటు నువ్వు అంచెలంచె నువ్వు ఎగే కొన్ని నీ ప్రార్థన చేసి అంతగా దిగజారిపోతుంది నువ్వు ఎంతగా ఎదుగుతున్నావో ఈ లోకంలో ఎంతగా నువ్వు ప్రయాసపడుతున్నావు దానికోసము అంతగా నువ్వు దిగజారిపోతున్నావు నీ ఒకసారి నీ నీ రివీల్ చేసుకో అని చెప్తుంటే చూస్తుంటే చాలా బాధ అనిపించింది నాకైతే చూడండి ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవ జీతము దేవుడు ఎంత ఎదుగు చూడండి అంత ప్రయాసం అంత శక్తి అంత ఎనర్జీ ఎవరిస్తారు నీకు ప్రభు తప్ప ఎవరిస్తారు చెప్ కానీ ఆ టైంకి వచ్చేవారికి మనుషులు ఏంటి అంటే డబ్బు చూసుకొని ధనాన్ని చేసుకొని గరిగించి విచ్చినటుగా జీవితం తిరుగుపడతాను చేసిన దేవుడిని అందుకే శిక్ష వచ్చింది ఇది ఉగ్రత డబ్బుని తీసుకురా మీరు అని అందుకు దేవుడు వాళ్ళ పీటలు అన్ని పడిపోయింది వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళ వాళ్ళు రక్షించలేకపోయింది వాళ్ళు కాబట్టి దేవుడే రక్షించాలా అని గుణపాఠం వాళ్ళకి కావాలనేది చెగుల్లో వచ్చింది తిరుగుపడతాను ఇదంతా గర్వాన్ని అంచుతూ వస్తాం అన్ని దేశాలు అన్ని ముఖ్యంగా క్రైస్తవ దేశాలు అంత భయంకర పరిస్థితి అన్నట్టు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనకు సంతోషం అన్నా దుఃఖం ఏమన్నా కానీ ప్రతి క్షణం మనం ప్రవైపు చూడాలి మనం దినదినం మన ఆత్మీయ జీవితం ఇంకా పెంపొందించుకోవాలి కానీ తగ్గించడానికి వీల్లేదు మనం అలసిపోయి వస్తుంటాం పనులు పోయి వస్తుంటాం పని చేసుకుని అలసిపోయి కానీ దేని దాండి అది నువ్వు సంపాదించుకోవటం కోసం నీళ్ళు నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం అంతగా ప్రయాస పడుతున్నాం మనం కానీ అసలైన ప్రయాసం మనం మర్చిపోతున్నాం కాబట్టి లోకమంతా మర్చిపోయింది కాబట్టి ఇప్పుడు మోఖాలు వంగలంటే వాళ్ళు వంగలేకపోతున్నారు వాళ్ళకు భయం వచ్చేస్తున్న చేతులు పైకి ఎత్తలేకపోతున్నారు ఎందుకంటే అవి అవి వాళ్ళు ఆ చేతులు ఎప్పుడు కూడా పైకి చూపించేది ఎంత కాలమైందో సంపూర్ణంగా దేవుళ్ళు సమర్పించుకొని ప్రార్థన ఆరాధన చేసి వర్షం చేసి దేవుని కాబట్టి చూడని అందుకు ఎంత కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం అందుకే మనం జాగ్రత్తగా జీవించాలా అని చూపిస్తాం చూడండి అయితే ఇరవై ఐదో సమూల ధ్వ ధ్వంసము వచ్చే వచ్చే ఉన్నది సమూల ధ్వంసం అంటే ఒక పక్క నుంచి మొత్తం ధ్వంసం అయితే ఉంది నాకు సమాధానం కొరకు విచారిస్తున్నారు కానీ అది ద్వారా దొరకదు చూడండి సమాధానం కోసం ఎక్కడ మాకు ఆధారని వెతుకుతున్నారు కానీ సమాధానం వెతకాల్సిన దగ్గర వెతికలేరు ఈ లోకములు వెతుకుతున్నారు ఆయనను వెతికితే ఆయన ఇహోవం మీకు దొరుకుతాల మందు ఆయన వెతుకుడి ఆయన సమీపంగా ఉండగా మీ వేడుకమ్మని వాక్యం చేస్తున్నాను కానీ వీళ్ళు ఎక్కడెక్తున్నారు సమాధానం కష్ట దేవుడు ఇస్తున్నారా ఈ లోకంలో ఉన్న వేరు కోసం ఇస్తున్నారా మనుషుల కోసం ఇస్తున్నారు మనుషుల కోసం ఆశపడి వస్తారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నారా మీ ప్రయాసం వాడాల్సింది నువ్వు ఎత్తాల్సింది ప్రభు కానీ ఈ లోకం దేవుని విడిచిపెట్టేసి ప్రొసపు పచ్చే దేవుడు మనుషులు మానవ కల్పితాలైన మానవ విధానాలైన వాటి కోసం పరిగెత్తున్నారు దేవుని విడిచిపెట్టినట్టు నాదన ఎప్పుడు చేసుకోవాలా ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు పరిగెత్తిపోతున్నారు ఆ రీతిగా తప్పించుకున్నారు ఆ రీతి తపం ప్రాణభయం అన్నారు నాకేదో ఇపోతే తీసుకోవాలా త్వరగా తీసేసుకోవాలి తీసుకోవాలని ఆ వ్యాఖ్య అనేది కానీ స్వసపరిచే దేవుడు ఉండగా చూడండి మనుషులు ఎట్లా తయారైపోయింది అంటే వాళ్ళ జ్ఞానం పోగొట్టుకున్నట్టే కదా చూడండి ఎందుకంటే అంత గలిబిలి గందరగోళం ఉంది ప్రపంచం కానీ ఆ గలిబిలి గందరగోళంలో దేవుడు మనకు తెచ్చింది కాబట్టి మనం గలిబిలు మనం గందరగోళం ఈ లోకమే భూ మనం కానీ మనమే భూత ఆలోచనలు చేసేవాళ్ళం మనం కాబట్టి మనం భూతాలకు ఎట్టి పరిస్థితులు కావడానికి వేయలేదన్న కాబట్టి మనుషులు ఎత్తున్న సమాధానం కోసం దాన్ని విచారిస్తున్నారు విచారిస్తున్నారంటే అంటే అది అడుగుతున్నది ఎక్కడ సమాధానం ఎక్కడ ఉన్నది ఆశ్చర్యం కలిగింది పాత కాలంలో ప్రవక్తల్ని అట్లా మోసగించింది క్రైస్తవ జీవితంలో యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉన్న యాజికులు వాళ్ళు మనుషులు ఆ రీతి పరివిత చేయకుండా మోసగించింది వాళ్ళు అబద్ధాలు అబద్ధ వాక్యాలు చెప్పి వాళ్ళని భ్రమ భ్రమపరిచినారు కానీ ఆ గడియ వచ్చే వరకు ఇవైంది విచారిస్తే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది కానీ దొరకాల్సిన చోట పెట్టకుండా వేరే దగ్గర పోతే దొరుకుతుందా పోయిన దగ్గర వెతకాలి కదా ఇక్కడ పోతే వేరే దగ్గర పోయిస్తే ఏమన్నా లాభం ఉంటుందా ఈ రోజు జరుగుతుంది అదే కాబట్టి మనం వెతకాల్సింది మన ప్రభులు కాబట్టి చూడండి సమాచారం వెంబడి సమాచారం వస్తుంది చూడండి నాశనం వెంబడి నాశనం వస్తుంది చూడండి ఒక్క దశలో ఒకటి పోయికి ఒకటి కాబట్టి రాబోయే దినాలు ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆరంభై మనం చూసినాం కొన్ని నెలల క్రితం తీర్పు గురించి ఒక బోర స్టార్ట్ అయినప్పుడు మొదటి ముద్ర ఇప్పినప్పుడు మొదటి ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతుంది ఏడు బోరలు ఏడు ముద్రలు అని మనం చూసినాం కానీ ఏడు బోరల గురించి మనం చూసినాం మొదటి బోర ఊదినప్పుడు ఏం జరుగుతాయి అండి మన ఒక తెగుళ్ళు స్టార్ట్ అయినప్పుడు రెండో బోర ఊదినప్పుడు ఇంకో తెగులు స్టార్ట్ అయిపోతుంది మూడో బోర ఊదినప్పుడు ఈ మొదటి బోర తెగుల ఊదినప్పుడు స్టార్ట్ అయిన తెగుళ్ళు రెండో బోర స్టార్ట్ అయినప్పుడు ఊదిన తెగుళ్ళు ఈ మూడో బోర తెగులు మూడు కలిసి పోతా ఉంటాయి అట్లా ఒకటే లయన్గా పోతా ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటుందో చూడని ఆలోచించాను మనం కాబట్టి జరుగుతుంది ఇప్పుడు సాధారణంగా బూరలు తీసుకు ఇప్పుడు నెరగొట్టండి ఆ వాక్యం కానీ నెరవేర్ టైంకి మనం మర్చిపోయాం అన్నట్టు మనం మర్చిపోయి ఇప్పుడు భయంతో భయాందోళనతో మనం పరిగెత్తిపోతున్నాం ప్రభుని పెట్టి కాబట్టి ఎప్పుడూ మనం దీర్ఘంగా చూసింది ఎంతో ఓతిడితో మనం టైం స్పెండ్ చేసి చూసిన వాక్యం కావచ్చు ఇప్పుడు నెరవేర్చినాయి అంతే అది నెరవేర్చడానికి మనం ఎక్కడున్నాం మనం మర్చిపోయినావా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ క్షమలు నేను ఎట్లా కాపాడుతాడుకో దేవుడు చెప్పింది కాబట్టి అవన్నీ మర్చిపోయి గొప్ప జనం అనుకుం చేస్తామంటే లోకం వల్ల పరిగెత్తా ఉంది ఎక్కడున్న సమాధానం ఎక్కడున్న శాంతి ఎక్కడున్న ఆదరణ ఎక్కడ దొరికినా కానీ నేను దొరకదు అది అది ఎట్టి పరిస్థితులు ఎందుకు చూడండి దొరకదు అది విచారణ చేదురు కానీ ధర్మశాస్త్ర ప్రవక్షల పెద్ద దర్శనం కొరకు కనీ విచారణ చేతులు కానీ యాజికులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయేరి అంటే వాళ్ళ జ్ఞానం లేక కాకపోయేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు లోకం అంతా తెలుసుకోలేకపోయింది వాళ్ళని సిద్ధపరచలేకపోయింది వాళ్ళ దేవుని ఆ రీతిగా అందుకు వాళ్ళు పరిగెత్తిన వాళ్ళు యాజికలో పరిగెత్తిపోతున్నారు ఆంధ్రకేషన్ పరిగెత్తగా చూడండి ఎంతో భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి చూడండి నాశనం వెంబడే నాశనం వస్తుంది సమాచారం ఇమ్మడి సమాచారం వస్తుంది వారు ప్రవక్త యొక్క దర్శనం కొరకు విచారణ చేదురు కానీ వారి దగ్గర పోతే వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళకే తెలియదు వాళ్ళు చెప్తారు యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయేది పెద్దలు ఆచ ఆలోచన చేయకే ఉన్నారు వాళ్ళు ఆలోచన చేయలే వాళ్ళు వీక్షించలేదు వాళ్ళు ఇలాంటి ఉపద్రవం వస్తుందని దేవుని బిడల్ని మంచి కాపడి తన గొడవలి తన ప్రాణాయం తన వాసన కాబట్టి గొర్రెల కోసం కాపడిన వాళ్ళు సేవకులు ఎట్లుండాలా గొడల కోసం ప్రాణం పెట్టాలంటే ఆయన ప్రాణం పెట్టింది మన కొరకు రక్షించుకోండి కానీ సేవకుల గురించి చెప్పిన గొడవల కోసం ప్రాణం పెట్టమంటే దాని అర్థం ఏంటి మీ ప్రాణం పెట్టాల్సిన కాదు మీ ప్రాణానికంటే విలువైంది ఏంటి అనేకమైన వాటిని వాటికి మనం మనం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఆదరణ ఇవ్వాల మనం అంటే మనం మనం ఎంత ప్రేమించుకున్నామో కూడా అట్లా అనే విషయం మనం చూస్తున్నాం అందుకే మనం గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాయి చాలా మంది హీట్ చేసం వైరస్ బారిన పడే వాళ్ళు అక్కడి నుంచి వ్యక్తిగతంగా ఉపాస ప్రార్థనలు ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే మనం కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ స్థితిలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంతో మంది ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు ఉంటాయి కానీ వాళ్ళ పేర్లు తీసుకుని మనం ఎక్కడ ముందు ప్రార్థన చేస్తుంది దేవుడు అక్కడ స్పష్టపరుస్తూ ఉంటాడు ఎన్నో అద్భుతాలు జరిగింది స్వస్థత జరిగింది చూడండి మనం పోవాల్సిన అవసరం లేదు ఒక దశలో దేవుడు ఆ రీతిలో ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ యాయుడు అనే ఆ ఒక స్త్రీ ఆ ఒక వ్యక్తి నా కూతురు చనిపోయింది అయ్యా నా ఇంటికి వచ్చి ఒకసారి రమ్మంటే ఆయన ఎన్నో అక్కడ నువ్వు టెన్ శివక్క నిలబడుతుంది దేవుడు చదివిస్తాడో అప్పుడు ఆమె అప్పుడే ఆ గడిలోనే ఆమె స్వచ్ఛత చూడండి నువ్వు మాట మాట మాత్రం చదువు అయ్యా ఆమె స్వచ్ఛత పంతుంది చూడ ఇలాంటి విశ్వాసం ఎవరికి లేదంటారు చూడండి విశ్వాసము ఇలాంటి విశ్వాసం ఎవరికి లేదంటారు కాబట్టి నువ్వు మాట మాత్రం చదువుయ ఆ ఇంటికి వచ్చేది నేను పాపి కాదన్నా నువ్వు చదవచ్చి చెప్తున్నట్టు కాబట్టి అక్కడ స్వచ్ఛత జరిగింది ఏ గడిలోకి ఆయన అదే గడియలకి ఆ గడికి అక్కడ స్వచ్ఛత పొందిన పాప చూడండి కాబట్టి మన విశ్వాసం ఆ రీతి ఉంటుంది ఒక దశలో ఆ ఉంటుంది ఒక దశలో ఆయననే పోయింది ప్రార్థన చేసిన ఒక దశలో ఒక దశలో ఆయన పెళ్లి అక్కడ స్వచ్ఛత జరిగింది కాబట్టి ఆత్మీయమైన విధానాన్ని మనం అంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ ఏం చెప్తుంది కాబట్టి నయమాని విషయంలో కూడా అక్కడనే చదువుతాయి నయమాను ఆ గుడిచిలో ఉండి చెప్తాడు పోయి నయమాను చెప్తాడు నయమాను తెలిసా ఏడుదాని నది పోయి ఏడు సార్లు మునుగమంటాడు అక్కడ కానీ ఆయన ఏమనుకుంటాడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నా పుట్ట రోజు మీరు చేతులు నేను స్వస్థత పొందుతాను అనుకున్నా ఆయన ఏమి అక్కడ పోయి ఎక్కడ పోయి మునుగమతున్నాడు అని చెప్పి కోపంతో వెళ్ళిపోయింది ఆయన కోపంతో వెళ్ళిపోయింది కానీ ఒక పనివాడు చెప్తున్నాడు అక్కడ బుద్ధి చెప్తున్నాయని చూడండి ఒక పనివాడు చూడండి అయ్యా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప పని చెప్తే నువ్వు చేయకపోదువా ఆయన ఏం చెప్పిండో కాలియం యోధానది పోయి మునగమని చెప్పింది కదా దానికే నువ్వు ఎంత కోప పడతావా అని చెప్పి అప్పుడు పనివాడు చెప్పినా బట్టి అప్పుడు పోయి అక్కడ యోధానదిలో మునిగితే అప్పుడు స్వస్థత అవుతున్నాను చూడండి దైవ జన్యాన్ని ఎలిసా చెప్పిన ఆ మాట రాతిని పాటించినప్పుడు స్వస్థ జరిగింది ఎలిసా పోదు చూడండి కానీ ఒక దగ్గర ఎలిసా పోయిందా లేదా పోయి ఆ చిన్న బిడ్డ చేతికి ప్రాధాన్యం చేసింది కాబట్టి జీవని విధానం అట్లా ఉంటుంది మనం అది ఆత్మీయంగా మన రెండు వాక్యాలు మనం అర్థం చేసుకోవాలా పౌలు విషయంలో కూడా అంటే ఒక దశలో పౌలు ఎలిచిలో వెళ్ళొద్దంటారు అక్కడ ఒక దశలో ఆపేస్తాడు దేవుడు ఎప్పుడైనా పోనీడు దేవుని ఆట చెప్తున్నా పోవద్దు కానీ ఒక దశలో పోతాడు ఒక దశలో పోడు దేవుడే మమ్మల్ని ఆశంకరుస్తుందని చెప్పి అక్కడ చూస్తాం వాక్యం మన పత్రికలో చూస్తాం మనం కాబట్టి మన మన దేవుడు మనం ఏ రీతిగా నడిపిస్తుందో మన ఆ రీతి మనం కనిపెట్టుకోవాలి దైవికంగా మనం ప్రతిదీ మనం ఆలోచించాలా ఈ లోకాధిపత్యంగా మనం ఆలోచించండి ఆయన దైవికమైన జ్ఞానంలో మనం ఆలోచించినప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇరవై ఏడవ రాజు వ్యాఖ్యలు పడుతున్నాడు అధికారులు బీతిని అందుతున్నాడు చూడండి రాజు వ్యాఖ్యలు పడుతున్నాడు రాజులంతా ఈ లోకం తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలా ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు చూడండి గవర్నమెంట్ కి అర్థం ఏం చేయాలా కానీ అధికారులు బీతిని వండుతున్నారు కూడా భయం వాళ్ళు కూడా భయం అవుతుంది అంత భయంకరంగా పరిస్థితులు ఇవన్నీ ఎప్పుడో రాయబడి బయటలో అవన్నీ జరుగుతున్నాయి అనే విషయం కాబట్టి ఆయన బిడలేక జరిగించగలరు అనే విషయం చూడండి చూడండి బీచ్ అది కాదు జనులు వణుకు చిన్నారు జనులు వణుకు చిన్నదంట భయంతో బరిచేస్తారు మనుషులు నేను యహోవన విన్నానని వారు తెలుస్తున్నట్లు వారి ప్రవర్తన ఫళము నేను వారికి మీదిక రక్షించబోతున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోతున్నాను తీర్చబోతున్నాను అంటుంట తీర్చున్నాను తీర్చబవచ్చు తీర్చున్నానంటే అలా జరిగిందంటే ఆ తీర్చబోతున్నానంటే ఇంకా ప్రభుత్వం నెరవేరలేదు కొన్ని నెరవేర్ని ప్రాతినిధ్య ప్రభుత్వం ఇంత నెరవేర్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అంతా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ అంతా ఫెయిల్ అయిపోయింది లోకం ఫెయిల్ అయిపోయింది గొప్ప జనం అంతా భయంతో కోసం ప్రభుని ఇచ్చిపోతే లోకాన్ని పరిగెత్తనాయి ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేయాలి కాబట్టి మనం అర్థం చేసుకో ఒక వార్త ఎప్పుడు నాకు జ్ఞాపకం ఆ మధ్య వార్త ఇరవైగా పది మంది కన్నెకల గురించి మనం చూస్తాం ఐదుగురు బుద్ధి గల వారు ఐదుగురు బుద్ధి లేని కన్నెకులు కానీ బుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు మంచిగా నూనె తీసుకెళ్తారు బుద్ధి లేని కూడా నూనె తీసుకెళ్తారు ఆ టైం వరకే ఇప్పుడు ఏమైనా మనం డైరెక్ట్ అక్కడ అక్కడ పెళ్ళిపోతున్నాం మనం మనం బాగానే ఆయన వచ్చేంత వరకు ఈ నూనె ఎలుగుద్దులే తాళ్ళలే అని మనం ఒకసారి మనం ఏం చేస్తామంటే అక్కడ మన ఏమనిపిస్తా మనకు ఇప్పుడు ఎంత ఉంటుంది కదా ఒక వందకి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఒక ఒక వంద రూపాయలు పెట్రోల్ సరిపోతుంది కదా అని సరిపోతుంది అది అని చెప్పని అనుకుంటారు వాళ్ళు కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నా ఎందుకంటే అనుకున్న జరిగింది కాబట్టి చేస్తున్నా కాబట్టి నువ్వు వంద కిలోమీటర్లు అయినా ప్రయాణం చేసుకుని తీర్మానించుకున్నావు దాని తగ్గట్టు నువ్వు పెట్రోల్ నింపుకున్నావు కానీ అక్కడ పోయిన తర్వాత దేవుడు ఇంకొక ప్రాంతానికి నేను నడిపించాను అనుకో అప్పుడు ఏం చేస్తావు ఆ ప్రాంతంలో పెట్రోల్ పంపు దొరకదు అంటే అప్పుడు కాబట్టి ఈ లోకం బుద్ధిగల కనికలు కూడా అట్లా ఉండరు అన్నట్టు నిర్లక్ష్యం ఉన్నట్టు కాబట్టి ఎప్పుడైనా దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రతి క్షణం నీ ఆత్మ నీ హృదయం నింపబడాలా దేవుని ఆత్మ చేస్తా నీ నుండి దొరలాలా అది ఎప్పుడు కూడా వెళ్తూ ఉండటానికి తెలియదు రోజు రోజు వెళ్తైతేనే ఉంటుంది నీళ్ళు పవర్ నువ్వు పవర్ బొందుకునే కొన్ని అవి వెళ్తే అయితేనే ఉంటుంది అప్పుడు నువ్వు ఏం చేయాలి పవర్ బొందుకుంటూనే ఉండాలి కాబట్టి బుద్ధిగల కన్కలు ఏం చేస్తారంటే కొంచెం తీసుకెళ్లేదు మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళాను చూడండి కాబట్టి వాళ్ళైనా కొద్దిగా తెలియగల కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే అర్ధరాత్రి అయిపోయింది పెళ్లి కుమారుడు అష్టం అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేసి కొలికి నిద్రించారు కానీ అర్ధరాత్రి వేళ అంటే ఆలస్యం ఏంటన్నాడు చూడండి ఆలస్యం అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడి ఇదిగో పెళ్లి కుమారుడు అష్టండి త్వరగా సిద్ధపడండి అతను ఎదుర్కొన్న రాండం చేసి ఒక కేక వినబడి అర్ధరాత్రి అందరూ పనుకొని ఎదురుబోయే టైంలో అర్ధరాత్రి అయినప్పుడు కాలం శ్రమల కాలంలో ఆ బుద్ధి గల ఇద్దరు వచ్చి బుద్ధి కూడా బుద్ధిగాల వారు కూడా ఏం చేశారు నిద్రపోయిన కునికి నిద్రపోయిన అప్పుడు గొప్ప జనం కూడా బుద్ధిగాల వారు అనుకుంటారు కానీ నిద్రపోతుంది అది ఆదర్శం చేసిన దేవుడితో దేవుడు ఇంకా రాలే కొంచేపు కొనుక్కుదా అని చెప్పి కునికి నిద్రపోతూ ఉంటాను కాబట్టి అర్ధరాత్రి కాడ మళ్ళీ కునికి నిద్రపోతే వాళ్ళ ఏం కావాలా చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకున్న కనెక్షన్ చేసుకోవాలి వాక్యం ఇక్కడ వీళ్ళంతా సమాధానం కోసం ఈ లోకం కోసం పరిగెత్తిన దేవుని విడిచిపెట్టినారు గ్రయించలేకపోతున్నారు గుడితనం వచ్చేసింది కానీ ఒక గుంపు మాత్రము దేవుడు పెడతాడు ఎందుకంటే వాళ్ళని మేలు కొల్పాలని ఇక్కడ నీగో ప్రభు నీ ప్రభు ఇక్కడ ఉన్నాడు చూడు ఇప్పుడైనా నీ ప్రభుని చూడు నీ ఆత్మీయని ఇట్లా తెచ్చుకోవాలా అని ప్రభుని వాళ్ళకి చూడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చూస్తారంట అప్పుడు ఆ బుద్ధి గల కనక లేచి చక్కబెట్టుకుని అప్పుడు పెండుకున్నాడు ఎండికొస్తాడు చూడండి అదే కనుక అరణ్యములకు ఆ అర్ధరాత్రి కేక వినబడపోతే ఏం పరిస్థితి పెళ్లి కుమారుడు వస్తే వెళ్ళిపోతాడు చూడండి కాబట్టి మనం ఆ కేక వేసేవారులాగుండాలా అందుకు దేవుడు మనలో కాపాడుతున్నాడు ఆ విషయం నాకు అర్థమైంది ఆదేశం కాబట్టి ఇది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో మన కేకలు వేయాలా గొప్ప జనంతా మన ఉపశమనం కల్పించాలా చూడండి మనం మటుకు కేకలు వేసేవర్లాగా ఉండాలా కాబట్టి ఒక వాక్యం నేను చూపించి నేను ప్రారంభిస్తా ముగించేస్తాం వాక్యము జక్రే గంధం పదవ అధ్యాయంలో చాలా వాక్యం నేను ఆడుతున్నా గాని జక్రే అధ్యాయం మొదటి వర్షంలో కడవిరి వాన కాలమున వర్షము దయచేయమని యువవాని వేడిపడి ప్రతి వాణి చేలోని పైరు మొల్చినట్లు యహోవ మెరుపులను పుట్టించును వానలు మెందుగా కురిపించును అలా ఎచ్చురండి ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా కడవరి వానన్నప్పుడు దేవుని ఆత్మకు సాదుష్యం పచ్చిదాత్మ అభిషేకానికి సాధిష్టం కాబట్టి వర్షం అన్నప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోవడం నీరు అంటే దేవుని వాక్యానికి సాధిష్టం ఒక విధంగా నీరు ఏం చేస్తుంది ఆ జీవం ఇస్తుంది పొలంలో విత్తనాలు వేసినప్పుడు ఆ పోస్తే తర్వాత జీవం ఉంటుంది అన్న చెట్లు అన్నప్పుడు మనుషులకి కాబట్టి ఇప్పుడు మనుషులకు పైరు లేదు వర్షం లేదు జీవం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే యహోవాన్ని వేడుకోవాలంట కడవరి వాన కాలమున ఇది కడవరి కాలం అంటే చివరి కాలం అంటే ఇది కాలం దేవుడు రాక దినాలి కాలమున వర్షం అన్నప్పుడు దేవుడి వాక్యం సత్యాన్ని కురిపించుకోవ అని ఏం చేయాలంటే యహోవాన్ని వేడుకోవాలంటే అక్కడ వాళ్ళు వేడుకున్నారు ఆయన అక్కడ కేక వేస్తే దేవుడు వాళ్ళు లేకొల్పించింది కాబట్టి ఇప్పుడు గొప్ప దినా లోకంలో బరిగతుంది ఇప్పుడు మనం వేడుకుంటే ప్రతి వర్షం కురిపిస్తాడు దేవుడు అంటే దేవుని వాక్యం కురిపించబడుతుంది దేవుని సత్యం బయలుపరచబడుతున్నట్టు అప్పుడు వాళ్ళు మలుస్తారంట మొలకిస్తున్నారు అంట అవి ఎండిపోయి ఉన్నాయి వాటిలో జీవం లేదు వాటికి నీరు లేదు ఎడారిని ఎండిపోయిన ఎడారిలో ఎండిపోయిన మొక్క ఉన్నారు వాళ్ళు నీరు లేకుండా కాబట్టి ఇక్కడ వాక్యం చేస్తుంది ఇక్కడ మన దేవ జీవితం నేర్చుకుంటా మనం ఎక్కువ ప్రార్థన కడవరి కాలం వర్షాకాలంలో వానకాలంలో వర్షము దైత్యం అని యుహోవాన్ని వేడుతుంది ప్రతి అంటే ప్రతి ఒక్కరికి ఒక చేరు ఉంది మీ పొలం మీదే మీ నాగలి మీదే మీ సేవ నీదే నా సేవ నాదే కానీ ఇక్కడ ఎండి వాక్యం కాబట్టి మనం వేడుకోవాలంట ప్రతి ఒక్కరు వేడుకోవాలంట ప్రతి వాణి చే మొడిచినట్లు యహోవా మెరు మెరుపులను కుట్టించును ఆయన వాణాలు మెండుగా కురిపించు మెండుగా కుర్పిస్తాను వేడుకుంటే ఇప్పుడు మనం వేడుకుంటున్నాం మనం అది మనం అయ్యే మూడు కోట్ల ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు అవకాశం ఉన్న మనం సాధన చేస్తున్నాం వైరస్ పాలసీ అందరూ తెలుగు ఒకసారి మీ కోల జ్ఞాపం చేసుకుని ఒక అవకాశం నీ వర్షం కుమ్మరించే ఆత్మీయమైన అర్థం చేసుకోవాలా ఒక అవకాశం ఏమని అది వెళ్ళిపోయినాయి వాళ్ళ జీవం మీద కానీ మరి జీవం ఏ ప్రభా మీ జీవం వాళ్ళపై కుమ్మరించ కురిపించని మన సాధన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి కానీ కాబట్టి అని ముందుగా కురిపించాలంటే ఎందుకు నువ్వు ఏడుకుంటున్నావు ప్రభుల్ని నువ్వు ఏడుకుంటున్నావు అంటే మీకు ఆ ప్రేరేపణ ఆ భారం దేవుడు మీకు ఇచ్చింది కాబట్టి మనం వేడుకుంటున్నాం మనం వైరస్ బాధ్యత రోజు క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు కొంతకాలం ఆ ఉగ్రతని చాలా దేవుడు ఆపుతున్నాడు వాన కురిపించాడు మెరుపులుగా కాబట్టి వాన కురిపించినప్పుడు వీళ్ళు ఎవరు అన్నప్పుడు చూడండి వాళ్ళు ఎట్లా కనిపెట్టుకుంటున్నట్టు చూడండి ఏపు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడు వాళ్ళ జీవితం ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నప్పుడు వర్షం కొరకు కనిపెట్టినట్టు వారు నా కొరకు కనిపెట్టుకునేది వర్షం కొరకు కనిపెట్టినట్టు వారు నా కొరకు కనిపెట్టుకున్న నేను అర్థం చేసి వర్షం చే వర్షం ఎందుకు మనం వర్షాన్ని మనం ఆహ్వానించాం వానల పడాలా ఎందుకు పెట్టుకోవాలంటే వాన పైర్లు బాగా పడుతాయి వాన పడితేనే భూమి అనేది నిమ్ముగా వస్తుంది మంచిగా పలుతుంది అన్నట్టు వాన అన్నప్పుడు ఆత్మీయ అర్థం చేసుకోవాలి వర్ష అన్నప్పుడు ఏసుకోదు వాన ఆయన మనలో ఒక రాములు వర్షం లాగా ఆయన జీవం లాగా మనలోకి వచ్చినప్పుడే మనం ఫలిస్తాం అన్నట్టు మనం మొలపిత్వం మనం ఫలిస్తాం అన్నట్టు ఆత్మీయంగా అర్థం చేసుకుంటారు కాబట్టి వర్షం కొరకు కనిపెట్టినట్టు వాడు నా కొరకు కనిపెట్టుకుని యోగు కొరకు కనిపెట్టుకున్నారంటే వాళ్ళు అంటే యోగు కొరకు ఎందుకు కనిపెట్టుకున్నారు వర్షము కొరకు అనిపంటే వాళ్ళ ఆశ చూడండి అంటే వర్షం కొరకు ఎందుకు కనిపెట్టుకుంటే పైరు బండాలని కదా కాబట్టి వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి అంటే వర్షం వస్తే చెట్ల నీళ్లు పడుతుంది ఎక్కడ చిబరిక్తి అచ్చలే ఏ కొరకు అట్లా కనిపెట్టుకున్నారంట వాళ్ళు ఏగు కొరకు కనిపెట్టుకున్నారంట ఆ రీతి అంటే ఏగు నుంచి ఏం పొందుకోవాలని చూడండి ఏవో ఒక విధంగా అర్థం చేసుకుంటే ఏబో ఏస్తాడు దేవుని సాధిస్తుంది అనిపిస్తుంది ఈ వాక్యం ప్రకారం మనం కనెక్షన్ చేస్తుంది కాబట్టి వర్షం అంటే ఏగు వర్షం కాబట్టి వర్షం ఇవ్వడే ఏగు కానీ దేవుని దగ్గర నుంచి ప్రాధాన్యం చేస్తే దేవుడు వాళ్ళ పైన వర్షం అనేది దేవుని గిడల దగ్గరికి నేను వాళ్ళు వాళ్ళు కాబట్టి మనం గట్లా దేవుని కొరకు మనం అక్కడ కనిపెట్టుకోవాలి కాబట్టి వారు కనిపెట్టుకునేది కాబట్టి ఇక్కడ ఏబు గురించి కావాలంటే ఒకరి గురించి చెప్తాను ఇక్కడ అక్కడ ఒకరు కేక వేస్తున్నారు ఇక్కడ కేక వేసే వాళ్ళకి కూడా ఏవ్ కొరకు కనిపెట్టుకున్న గొప్ప జనం అంతా కనిపెట్టుకునేది కడవరి వాన కొరకై కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునేది ఇది ఆశ్చర్యకరమైన వాక్యం ఆననీయ చూడండి కడవరి వాన కొరకైనట్లు అంటే కడవరి వాన చివరి వాన ఇక్కడ కూడా హడవరి వారని చెప్తాడు ఇక్కడ చివరి వాన కొర పెట్టి వాళ్ళ నోరు వెరల్పుగా తెలుసుకున్న అంటే వాళ్ళు వాళ్ళు మనం ఎక్కడ చూస్తున్న వాక్యం నువ్వు నోరు బహుగా తెలుగులే నింపించారు అంటే ఎక్కడ ఉంది వాకి నా అంటే దేవుని వాక్యం అని అక్కడ మన హృదయంలో ఆ జీవజలాన్ని మనం నింపుకోవాలా ఆయన వర్ష ధరగా హడవరి వానలాగా మనం కుమ్మరించబడుతుంది దేవుని ఆత్మ దేవుని అభిషేకం దేవుడు ఇస్తారు కాబట్టి మనం అనే విషయం చెప్తుంది ఇక్కడ నోరు తెచ్చుకున్నది అంటే ఆ వాన వచ్చినట్టు వెడల్పు పడినప్పుడు వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ హృదయమో తెరవబడింది అన్నట్టు రాబం హృదయంలోకి రా ప్రభు ఆహ్వానిస్తున్నారు కాబట్టి మన హృదయం కూడా అక్కడ ఉండాలి మనం అక్కడ ఆధార ఏగుని తీసుకువాల ఆశపడుతుందంటే ఏ విని ఏగు ఎంతగా భయభక్తులు చూసాం అంటే ఏగు మీద దేవుని మీద ఆధారపడ్డారు అంటే ఏగు దేవునికి ప్రతినిధిగా ఉండి వాళ్ళకు ఆదరణ ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఈ లోకంలో మన ప్రభుకు ప్రతినిధిలాగా ప్రభు అనే లోపల మన కొడుకు వాళ్ళ హృదయాలు ఆశపడుతుంది వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం సంహరించబడాలా అనే విషయం ఇక్కడ మనం వ్యాఖ్యలు చేస్తున్నాం చూడండి ఒక వాక్యం ముగిస్తాను ఆ వీళ్ళు ని ఉంటారు అనే విషయము మేఘా గ్రంథం ఐదో ఇక్కడ ఉంది వాటించడండి యాకోబ సంతతిలో చేసించిన వారు చిన్న గుంపు సాధిస్తుంది యాకోబ సంతతిలో చేసించిన వారు యోవ కురిపించి వా మంచు వలే వాళ్ళు ఎట్లుండ మంచు వలే ఉన్నారంట దేవుని కురిపించి మంచు వలె అంటే వాళ్ళు ఎట్లున్నారంటే ఒక మంచు ఒక వాన ఒక మంచు లాగా అంటే నువ్వు ఎట్లా మార్చి నీ ఆత్మీయ జీవితం ఎట్లా మార్చుకుని చూడండి దేవుడు ఎంత స్పెషల్ గా దేవుడు ఒక చిన్న గుంపున ఆ రీతిగా తయారు మన ఆత్మీయ జీవితంలో చూడండి వ్యూహము కురిపించి మనుషు వలే మనుషుల ప్రయత్నం లేకుండాను అంటే మనుషుల సహా సహాయం లేకుండాను నరుల సూచనలు లేకుండా అంటే నరులు అంటే ఈ లోకాన్ని పాటించిన వాళ్ళు ఈ లోక తలంపులను ఆ పాటించిన వాళ్ళు ఈ లోకపు తలంపుల ప్రకారంగా పోని వాళ్ళు అంతా ఈ లోకపు ఆలోచనతో పోని వాళ్ళు ఈ లోకంలో రకరకమైన ఆలోచన చెప్తాకాల తలంపులు చెప్తారు వాళ్ళు పోని వాళ్ళు అంటే దాన్ని లేకుండా ఉండే వాళ్ళంట నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షం వలెను చూడండి గడ్డి మీద పడితే ఎటువంటి వర్షము అది బహుగా చిగురిస్తుంది కదా గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనుల మధ్య నుంజరు ఆ జనుల మధ్య అంటే గొప్ప జనం మీరు మనం ఉంటామంట లక్షా నలభై మంది గొప్ప మధ్యలో ఉంటారు వాళ్ళు మంచు వలె ఆ గండి ఎండిపోతుంది కాబట్టి ఆ గడ్డి మీద నీళ్లు అది చివరిస్త అట్ల వాళ్ళ మధ్యలో మనం ఉంటాం అంట ఎంత స్పెషల్ దేవుడు మనకి ఇచ్చిన అది ఆదిత్య ఆయన కృప ద్వారా ఆయన ఎంత గొప్ప దేవుడు మన ప్రభు కాబట్టి ఈ చివరి టైంలో మన సేవ ఇది మనం చిన్న గుంపులో ఆ పరిశుద్ధుల గుంపులో నాలుగు గుంపులో ఉన్న మనం సేవ ఇది మనం ఆ రీతికి కాబట్టి కడవరి వానంటే మన ప్రవ్వే సవ్వా మా దేశమే కురిపించు ఆ కడవరి వాన వేడుకోని దేవుని ప్రార్థన మనం ప్రార్థన ఎక్కడ అవకాశం ఉంటాయి మనం ప్రార్థన చేస్తాం మీకు కొరకు మన విజ్ఞానం సాధన ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్న కోసం ప్రార్థన చేస్తున్నాం ఎంతో మంది ప్రస్తుత పని బయటకు వస్తున్నట్టు మనం చూస్తున్నాం మనం ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాం అక్కడ పోలే మన పరిస్థితులు బాగాలేక కాబట్టి మనం ఎక్కడి ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు వింటాడు ఆ రీతికి మన విశ్వాసాన్ని బలపరుచుకుని ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి అలాంటి కృపాకు దేవుడు మనకు అనుగ్రహించాలా మన సేవ ఆ రీతిగా ఉండాలా మనం ఆ రీతిగా మనం తయారు కావాలా ఈ లోకం కొరకు మనం మనం మనం అంతగా ప్రాయత్తపడాలా కాబట్టి ఆయన ముద్రించే టైం ఆయన ముద్రలో మనం ఉండాలా ఆయన ముద్ ఆ ఫీలింగ్ ఎండే టైంలో మనం ఉంటుంది కాబట్టి ప్రభావని మీ ఆత్మచేతనాన్ని ముద్రించుకో ప్రభావ ఎంతకాలం ఉంది నేను పశువు ఆత్మ అభిషేకం పొందుకోను అని మన మోకాలుంచి మనం వేడుకున్నప్పుడు కడవరి వర్షం ఆ అభిషేకం పైన మన పైన కుమ్మురిస్తున్నప్పుడు కురిపించినప్పుడు మనం బహుగా ఫలిస్తాం ఆ వర్షాన్ని మనం అనేకులు గురిస్తాం యోగులాగా యోగు అట్లా కనిపెట్టుకుని అట్లా అనేకులు మనకు చూడండి అట్లా సృష్టి దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి నిధుల తేలు చూస్తుంట అది ముడుగు ప్రసేదం పడుతున్నది ఎందుకు ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఈ దాఖ్యం నుంచి అని కాబట్టి మన సేవ రాబోయే దినాల్లో మన సేవ అరీతి కాబట్టి అలాంటి సేవకుడికి మనకు సిద్ధం కృపదేవుడు మనకు అందరికి ప్రార్థన చేస్తారు స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్పదేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నత సర్వశిష్టి మూల కారకుడైన తల్లి నీకు ఈ కడవరి కాలంలో ప్రభావ నీకు కడవరి వర్షాన్ని మాపై కుమ్మరించే ఆయన తొలకరి వర్షం ప్రభావ తల్లి అయిపోయిన ప్రవర్తులు కడవరి వర్షం ప్రభావ చివరి వర్షం ప్రభావ మా పైన ఓ ప్రభా ఈ మందిరం పైన ప్రభా మొదట ఉండిన మంది మహిమ కంటే ఇప్పుడు చివరి కాలంలో ఇంకా ఎక్కువ మహిమనిస్తున్నారు మందిరం తే మీ బిడ్డల మీద మేమే మహిమతో మేము నింపండి కడువరి వర్షంతో నింపండి మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అందరికి అనుభవించింది మీ మందిరపై మీ బిడ్డలపై కుమరించని గొప్ప జనం పట్ల మీ కనికరించే ప్రభావాళ్ళు నీవైపు తిరగాల సమాజం మీ దగ్గర ప్రస్తుతం మీ దగ్గర నీవైపు చూడాలా ప్రభావ వాళ్ళ చేతులు బలపరచండి వాళ్ళ మోకాలను బలపరచండి నీవైపు తిరగాల మోకాలని నీ వైపు చూడాలా ప్రార్థించాలా ప్రభావ మీ సంగతి వేడుకోవాల ప్రభావ మీరే స్వస్థపరిచేదోడు ప్రభావ ఈ లోకం అంతా మోసపోయిన ప్రభావ యాజకులు మోసగించినారు ప్రభావ మనుషులు మోసగించండి ఈ లోకమే మోసగించండి అన్ని సేల్ అయిపోయిన కానీ మీ బిడ్డలు రాజ్యం స్థాపించే టైం ఆరంభమైన ప్రభావ ఈ లోకపు రాజ్యాలు అన్ని మీ రాజ్యాలు కావాలా ఎందుకంటే అది శాశ్వతమైన రాజ్యం మీ రాజ్యం ప్రభావ ఆ టైంకి మేము దగ్గర మా ఇమోచన దినం చాలా దగ్గరకునే ప్రభావ కాబట్టి మేము అన్ని గ్రహించిన మేమంతా ప్రభావ అలాంటి సేవకుడికి సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపచ్చా అలాంటి సేవలు నడిపించండి వైరస్ బాధితులు అందరినీ మీరు ప్రభావ స్వస్థపచ్చని ప్రభావ ఆ కలువరిశీలో మీరు పొందిన గాయలలో స్వచ్ఛతం ప్రభావ స్వస్థత అని గురించి మీ కొరకు గొప్ప సాధన పెట్టుకుని ఆయన నాకు ఆ మా ప్రియులు ఎంతో మంది వైరస్ బాధ్య పది ప్రభావ ప్రతి కుటుంబం ఎంకన్నబాబు కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి విజయబాబు కుటుంబాన్ని జ్ఞాపనం చేసుకోండి మెచ్చి ఫ్యామిలీ ప్రభావ ందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి పట్టి ప్రార్థించాల మీరు నెరవేర్చి పత్తి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దండి ఒక వైరస్ గద్దండి ప్రవీ గద్దానికి ఆధ్యాతి ప్రవ్వా స్వస్పతి లైక్ చేసి ప్రభావ మీకు శాసన పెట్టుకోండి ప్రవ్ మనోజ్ గారిని స్వస్థించండి వంద బలపక్షన్ని స్థితిపరించి ఇంకా విశ్వాసం నడిపించి ఓ ప్రవ్వా కడవరి వర్షం కడవరి వనం బిడలికని కుమ్మరించారు నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి నింపండి పక్షి మీకు ఎగరాల నూతన బలం పొందుకోవాలా ప్రవ్వా ఉన్నత స్థితిలో లేవనైతే మీ కొరకు సాక్షిని పెట్టుకొని ఆదరించండి మీ సమాధానం దయచేసి మీ కొరకు కనిపెట్టుకోవాలా ప్రభావ ఆ కడవరి వర్షం కోసం కనిపెట్టుకోవాలా ఆశతో చూడాలా ప్రభావ ఆయన ఎందుకు గడ్డి మీద నీళ్లు పడితే ఎట్లా ఆ రీతికున్న జీవితాలు ప్రభావ ఓ ప్రభావ మా జీవితాలు ఆ రీతికు ఉన్నాయి కాబట్టి అమలు చిగిరింపచ్చిన మీ వర్షం మా నూతన అభిషేక ప్రభావ అతి చోట మీరు సాక్షిని పెట్టుకోండి కేవీపీ గురి బ్రదర్స్ కుటుంబాల చోటు అధినేకం చేసి మీ దూతలు కాబట్టి అని స్వస్థపచ్చిన వైరస్ ఎవరు కూడా కడుపు కాపాడండి మాధుని పశుద్రవ మీద తాకి స్వస్థపచ్చి నేను ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా గద్దా అనారోగ్యం వైరస్ గద్దిస్తున్నేసు పెట్టుకోవచ్చు తగితాన ఏసు క్రీస్తులను మీద ఆజ్ఞాపిస్తున్నా దేవ మీరు స్వస్థపరిచిన ప్రవ నా దేవ ప్రదర్స్ అందరూ ఆశ్రయించండి దీవించి ఆశ్రయించండి ఒక ఇంకా ఎంతో మంది పాటిస్తున్నారు అందరూ జీవించి ఆశ్చర్యం మీరు గొప్ప శాస్త్ర పెట్టుకొని మీరు ఆ గ్రూపులను అందరూ సిద్ధపరచుకోమాలి పరిశుద్ధ నామను ప్రాధిస్తున్నాం తండ్రి ఆ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవాధిపతని ఏసఐనా నీకు వందనాలు తండ్రి కనికర పూర్ణుడ దయా దక్షిణుడ ప్రభా సమాధానకర్త ఏసఐ వందనాలు నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడే ప్రభాతం అనేకులు ప్రభావి దినాన్ని చూడలేక ప్రభావం ఆయన మరణిస్తున్నారు కానీ మీరు మమ్మల్ని సజ్జ లెక్కలో మీకు వందనాలు వేసాయి మీకు స్థుతులైనా మీకు స్తోత్రంలో మీకు కృతజ్ఞతల ప్రభావ సర్వోన్నతుడు అనీకే స్తోత్రం ప్రభావ ప్రభావం అయినా సమస్త మహిమ ఘనతా ప్రభావం వేసాయి అనేకే ఏ వేగములు కలుగును లే ప్రభావ తండ్రి ఇదిగో ప్రభావం అయినా ఈ మధ్యాహ్న సమయం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ సమయం మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చినందుకు మీకు వందనాలు నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమను అందరు వాక్యం ద్వారా ప్రభా మేము మీ స్వరం విన్నాం ప్రభా మీ స్వరం వినే ధన్యత మాకు వందనాలు వేసాయా నీకు స్థుతులు ప్రభా నీకు స్తోత్రంలో కృతజ్ఞతల ప్రభానైనా ఏదైతే ప్రభావ విన్న వాక్యం ప్రభానైనా మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభా విన్ని వారు మాత్రమే కాకుండా ప్రభా విన్ని వాక్యం ప్రకారం ప్రార్థించి మా జీవితాలను సరిచేసుకునే వారిలాగా మేము ఉండాలా నా తండ్రి ఆ వాక్యాన్ని అనేకులకు ప్రభానం అయినా మేము చెప్పాలా ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ వాక్యాన్ని స్వార్థని ప్రకటించాలా అట్టివారిగా మమ్మల్ని నడిపించండి ప్రభాత తండ్రి నా ప్రభా తండ్రి నాయనా తండ్రి వైరస్ మరీ విజృంభిస్తుంది ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ వైరస్ బారిని పడిపోయి మరణిస్తున్నారు చనిపోతున్నారు ప్రభా తండ్రి ప్రభాతండ్రి మా దేశంలో మహుగా విజృంభిస్తుంది ప్రభా నాయనా ఈ కోవిడ్ ప్రభా మీరు మా దేశం పట్ల కనికరం చూపించండి కృప చూపించండి ప్రభా తండ్రి నాయనా ప్రభా తండ్రి మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్రభా తండ్రి ప్రభా అలాగే ఈ వైరస్ బారి నుండి మీరే మమ్మల్ని రక్షించండి ప్రభా తండ్రి మీరే కాపాడండి ప్రభా ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీరు ఆ కల్వరి సిరువులో పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థతనుగ్రహించండి ప్రభా పరమ వైద్యుడు మీరు ప్రభా స్వస్థ పరిచయ మీరు నాయనా తండ్రి నాయనా తండ్రి నీ యొక్క రెక్కల నీడలోనే మాకు ఆశ్చర్యం ఉంది ప్రభా రక్షణ ఉంది ప్రభా ఎందుకంటే మాకు ఆశ్రయము ఆధారము మాకు వండా కోట మా దాగుచోట నీవే ప్రభా తండ్రి ఆపత్కాలంలో ప్రభా ఎంతో నమ్ముకోదగిన సహాయకుడు మీరు ప్రభా నమ్మదగిన వాడు మీరు ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి నాయన తండ్రి అనేకులు ప్రభాతండ్రి విశ్వాసంలో పడిపోతున్నారు ప్రభా ఒకప్పుడు గొప్ప చేసిన వాళ్ళే ప్రభా ఒకప్పుడు గొప్పగా నేను ఆరాధించారు ప్రకటించారు ఒకప్పుడు ప్రభా నాయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రవేశపడ్డ ఎంతో మంది ప్రభా నాయన ఈ రోజు చాలా మంది విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు ప్రభా తండ్రి నాయన నాయన భయపడిపోతున్నారు ప్రభా ఈ వైరస్కి ఈ ఉగ్రతకి ప్రభాతండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా నాయన నాయన ఇది మీ ఉగ్రత దీని వెనక మీ హస్తం ఉందని కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభ మీరు పర్మిట్ చేయండి మీరు ఆమోదించండి ఏది మమ్మల్ని ముట్టదు ప్రభా తండ్రి ఒకవేళ మీరు మమ్మల్ని కళ ముట్టినా కానీ ప్రభా మీరు మా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు అనుకుంటున్నాం ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన మీరే మాకు అండ మీరే మాకు కోట ప్రభా తండ్రి నాయన మీ యొక్క మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా నైనా ప్రతి ఒక్కరు ప్రభా సత్యంలోకి రావాలా ప్రభ ప్రతి ఒక్కరు ప్రభా గ్రహించాలా ప్రభ ప్రతి ఒక్కరు ప్రభావాల పాపాలు ఒప్పుకోవాలా పశ్చాత్తా పడాలా ప్రభా నాయన నీ కనికరం పొందుకోవాలా ప్రభా తండ్రి నాయన నా ప్రభా తండ్రి ఈ శ్రమల దినాల్లో ప్రభాన్ని మేము కేవలం నీ మీదే ఆధారపడి జీవించాలా ప్రభాతండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభా మీరు వచ్చేటప్పుడు ప్రభా ఇంకా భయంకరంగా ఉంటది ప్రభా ఈ వైరస్ ఇంకా విజృంభిస్తుందని మీరు మాట్లాడారు ప్రభా తండ్రి కేవలం ప్రభా తండ్రి మీ కృపలోనే మాకు భద్రత ఉంది ప్రభా తండ్రి ఆ వెంకన్న బాబు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి నా ప్రభా కుటుంబం ప్రభా కోవిడ్ బారిన పడింది ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి మీ కనికరం చూపించండి నా ప్రభా మీరు అకలవరి శివుల్లో పొందిన గాయం ద్వారా ప్రభా వెంకన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచండి మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభా విజయబాబు ఫాదర్ ప్రభా తండ్రి ఎమర్జెన్సీగా ఉంది ప్రభా తండ్రి ఆయన పట్ల మీ కటిక్రం చూపించండి ప్రభా నాయన మీరు ఆయన స్వస్థపరచండి ప్రభా తండ్రి ఈరోజు ప్రభా మేము దేన్ని ఆశ్రయించట్లేదు ప్రభా డాక్టర్లను వైద్యులను ఆశ్రయించట్లేదు ప్రభా కేవలం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా ఎందుకంటే మీ ద్వారానే ప్రభా స్వస్థత కలుగుతుంది ప్రభా కాబట్టి మీరే ఆయన స్వస్థపరచండి ప్రభా ఏదైతే ఆ ఉన్న ఇన్ఫెక్షన్ని తీసివేయండి ప్రభ నాయన సంపూర్ణంగా శరీరం ప్రతి బలహీనతను తీసవేసి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా ఆయన ఆయుష్ని పెంచండి ప్రభ ఎవరైతే ప్రభావ కుటుంబంలో ఇంకా ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో ప్రభావ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన వాళ్ళందరినీ స్వస్థపరచండి వాళ్ళందరి పట్ల మీకు అనిక్రం చూపించండి ప్రభాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా ఎవరైతే ఋతు సిస్టర్ ఉందో ప్రభాతండ్రి ప్రెగ్నెన్సీతో ఉంది ప్రభా నైనా గర్భఫలము ఇచ్చు బహుమానం ఉన్నవతండ్రి ప్రభా డాక్టర్లు కూడా భయపడుతున్నారు కానీ మేము భయపడం ప్రభా ఎందుకంటే ప్రభా మీరు మాకు ఏ అపాయము తొట్టిళ్ళనివ్వరు ప్రభా ఏ అపాయం మా ఇద్దకు రాదు ప్రభాతండ్రి కాబట్టి ప్రభాతండ్రి ఆ రుతు సిస్టర్ని మీరు స్వస్థపరచండి ఆమె కడుపులో ఉన్న బిడ్డని కూడా స్వస్థపరచండి ఎలాంటి ఈ కోవిడ్ వల్ల ఆ బిడ్డకి ఏం వీలేదు తల్లి బిడ్డ ఇద్దరిని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి ప్రభాకం అండి ఆ కుటుంబం ప్రభానైనా విశ్వాసంగా ఉండాలా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండాలా ప్రభా తండ్రి నా ప్రభా ఆ రుతు సిస్టన్ని స్వస్థపరచండి అలాగే ఆ సువర్ణ సిస్టన్ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి అలాగే ప్రేమ్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళిద్దరిని కూడా స్వస్థపరచండి ప్రభా ఆయన కణకిరం చూపించండి ప్రభాతండ్రి మనోజ్ బ్రదర్ని మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా నా ప్రభావ ఇంకా బలహీనంగా శరీరంలో నీరసంగా ఉందంట ప్రభాని అయినా తండ్రి మీ యొక్క జీవం ప్రభా ప్రతి ఒక్క శరీరంలో అవయవానికి పోవాలా ప్రభాతండ్రి ఆయన ఇంకా సంపూర్ణంగా ప్రభా స్వస్థపరాలా ప్రభాతం ఆయన ఆ కుటుంబం పట్ల మీ శాంతి సమాధానం దయచేయండి ప్రభా ఆ ఇంటి చుట్టూ మీకు కంచిపోయండి ప్రభా అయినా తండ్రి నా ప్రభా రేణుక సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాతండి చేసే ప్రతి పనుల్లో తోడుండండి ప్రభా నైనా ఈ వైరస్ బారిన ప్రభావ ఎవరు పడడానికి వీల్లేదు ప్రభా మనోజ్ బ్రదర్ కుటుంబానికి వచ్చే ప్రతి శోదనలు ప్రభా ప్రతి కీడును మీరు కొట్టివేయండి ప్రభాతండ్రి అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాత తండ్రి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి ప్రభాతండ్రి మీ కృపలో దాచుకోండి ప్రభానైనా ఏ ఎవరు ప్రభా ఈ కోవిడ్ బారిన పడడానికి వీల్లేదు ప్రభాతండ్రి నా ప్రభాతండ్రి ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారో ప్రభా వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా తండ్రి వాళ్ళను కూడా ప్రభా మీరే కాచి కాపాడండి ప్రభాతండ్రి అలాగే ఏసీకు వందనాలు ప్రభాతండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో ప్రభా అలాగే మాధురి పరిశుద్రని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభాతండ్రి ఇదిగో ప్రభా టెస్టులకు వెళ్తున్నారంట ప్రభానం అయినా ఆ టెస్టులో ప్రభానం అయినా రిపోర్ట్ రావాలా ప్రభా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కుటుంబానికి మీరే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభాతండ్రి అలాగే ప్రభా ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు ప్రభా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ అవడానికి వీల్లేదు ప్రభాయినాయన మీరే తోడుండండి ప్రభా మీరే ఆదరించండి కనికరించండి మీ కృప చూపించండి ప్రభాతండ్రి నైనా ప్రతి ప్రతి ఒక్కరికి ప్రభానైనా తండ్రి ఎవరైతే ప్రభా రక్షణ పొంది పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఉన్నారో ప్రభాతం ప్రతి ఒక్కరి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మని పొందుకోవాలా ప్రభాతండ్రి అడుగుడి మీకు అన్నవ తండ్రి మేము అడుగుతున్నాం ప్రభా ఎవరైతే ప్రభానైనా పరిశుద్ధాత్మ అభిషేకం లేదో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ ఎవరైతే ప్రభాని సీలింగ్ లో లేరో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీ యొక్క ముద్రలో ముద్ర ముద్రించుకోండి ప్రభాతండ్రి అలాగే ప్రభాతండ్రి మీకు వందనాలు మెర్చి సిస్టర్ కుటుంబం ఎవరైతే ప్రభా నైనా కోవిడ్ బారిన పడిందో వాళ్ళందరినీ స్వస్థపరచండి ప్రభాతం అండి మేము అలాగే ప్రభాతండి నేను మీరు అక్కడ సమీపించింది ప్రభాతండి మీరు అక్కడికి మేము కనిపెట్టుకొని ఉండాలా అనేకునిక ప్రభాని రక్షణలకు నడిపించాలా ప్రభాతం అండి నేను ఎక్కడ కృంగిపోవడానికి వీల్లేదు ప్రభా ఎక్కడ నిరాశాన్ని వెళ్ళడానికి వీళ్ళేది ప్రభా కేవలం ప్రభాన మీ విశ్వాసంలోనే ముందుకు పోవాలా ప్రభాయన నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభా ఎందుకంటే మాకు ధైర్యం మీరే ప్రభాతం అండి ఆయన మాకు మీరే కొండ కోట కాబట్టి ప్రభ మీకే వందనాలు ప్రభానైనా మా శత్రులను కూడా మేము ప్రేమించాలా ప్రభా ఇతరుల పట్ల కనికరం చూపించాలా ప్రభ దిక్కులేని వాళ్ళకి విధవరాలకు కూడా మేము సహాయం చేయాలా ప్రభాతం అండి మా ఇరుగు వారిని ప్రేమించాలా అనేకుల గురించి ప్రభావం అయినా మరీ ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళందరి కోసం ప్రభా మీకు అన్నిటి ప్రార్థన చేయాలా ప్రభాతం అండి వాళ్ళందరి కోసం ప్రభాన అయినా మేము ప్రార్థించాలా వాళ్ళకు మేము స్వార్థ ప్రకటించాలా ప్రభ వాళ్ళందరినీ రక్షణలు నడిపించాలి ప్రభా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపడుతున్నందుకు మీకు వందనాలు వేస్తాయా స్థుతులు వేస్తాయా తండ్రి మేము ఏదైనా వ్యతిరేకంగా పాపము కానీ అపరాధము కానీ చేస్తుంటే మన్నించండి క్షమించండి ప్రభా తండ్రి మీరు సలోమాన్ని రెండు సార్లు హెచ్చరించిన సలోమాన్ని మీ వాక్యాన్ని కలిగనలేకపోయాడు తద్వారా ప్రభా మీ యొక్క పాత్రుడయ్యాడు ప్రభా కానీ ప్రభా మీరు ప్రతిసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా తండ్రి కాబట్టి ఒకవేళ మాలో ఏదైనా తప్పుంటే పాపం ఉంటే నా ప్రభా మీరు మమ్మల్ని క్షమించండి మీ కనికరం మీ కృప చూపించి ఈ ఉగ్రత నుంచి మీరు మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను నీ వాక్యానికి మేము లోబడాలా నా తండ్రి మా వాళ్ళ మా జీవితంలో మేము స్వతంత్రించుకొని ధైర్యంగా మేము ఉండాలా ప్రభాతండ్రి నా ప్రభా మా పక్కన పది మంది పండును వేయడం పక్కన పది వేల మంది పండును ఏ అపాయం మీ వద్దకు రాదన్నా ప్రభాతండ్రి మేము ఆ రీతిగానే నమ్ముతున్నాం ఆ రీతిగానే బ్రతుకుతున్నాం ప్రభాతండ్రి ఈ ఉగ్రతను మా నుంచి తప్పించి ప్రభావి మీరే మమ్మల్ని కాచి కాపాడమని మీరు మాట్లాడినందుకు మీకు వందరాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావం వేస్తే అనేకే యుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసు తీసుకున్నామని పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సుప్రభాదీవానికి వాక్యంధ్ర మాట్లాడికి సుప్రభాణితం వాక్యం ముద్యంలో పనిపించేయండి నా దీవానికి శ్రోతం చేసాం మీరు అక్కడ తొలగి ఉంది సుప్రభా నా దీవానికి భయంకర దినాల్లో ఉన్న వేస్తా ప్రభా నా దీవాన్ని ఖాయం చేయండి ఆ విజయంలో డాడీ ముట్టి స్వస్థపరిచే జీవాన్ని హౌస్ భోజించండి ఆ ఇంపెక్షన్ తొలగించండి దాన్ని కద్దించండి ఆ కుటుంబం అంతా నా దీవాన్ని ఖాళించండి నా దీవానికి వందలు వేసా మీ క్రిప్పుడు జ్ఞాపం చేసుకోండి కృపాదల స్వస్థపరచండి ఆ కుటుంబం సాక్షిగా నిలబెట్టుకోండి మరిసీ ముట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయండి బలం దండి వాళ్ళని విడుదల ఇచ్చేయండి నా దీవాన్ని ఖరాయించండి నా దీవానికి శోధం చేసండి ఇంకేనా కుటుంబం ఫ్యామిలీ జ్ఞాపం చేసుకోండి మీ గాయాల తర స్వస్థం దేశ అలాది స్వస్థపరిచ ఏమో ఆ ఫ్యామిలీ అండి స్వస్థపరిచని చిన్న పిల్లలతో ఫ్యామిలీ అంటే పరిశుద్ధాన్ని కూడా జ్ఞానం ఇచ్చేయండి ఆ కుటుంబం నీ కోసం సాక్షి విడుదల ఇచ్చేయండి నా దీవాన్ని కరాయించండి నా దీవాన్ని కరాయించండి మాదేవి పరిశుద్ధం ముట్టంతా కనికాని చేయండి అలాది నార్మల్ రావాలా స్వస్థ కలగల సైతాన్ని సిగ్గు కలగల నీ పరిశుద్ధాల్లో ఆత్మ బలాలు తొనిపి బలం సేవలు వాడుకొని పిల్లల చోటు అగ్ని కంచెం పద జ్ఞానం మా దేవి మమ్మీ డైబెటీ సరస్వతం రావాలి ఆత్మీద తెలియాలా పరిశుభత్ పొందగల అక్కడికి సేవ జరగాల విశ్వ నా దీవానికి సుఖం చేస్తాం ఈశాన్ని ఎంతమంది వైరస్ నుంచి బాధపడుతున్న ప్రభ హాస్పిటల్లో వాళ్ళ ముట్టి సస్పాతి కనబడి మీరు మాట్లాడండి మీ జ్ఞానం దెడ్ మీద వాళ్ళు ప్రేర్ చేయాలని రక్షణ పొందాలా ముఖ్యంగా ఇష్టప్రభ అలానే మా దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకొని క్షమించమని ప్రార్థిస్తాం వాళ్ళ పాపం క్షమించండి వాళ్ళు శ్సపరచండి నా దివానికి శోతం యువరాజ మీరు ఆపండిశ్వప్రభ నా దివానికి శోతం చేశాను ప్రజలకు రక్షణ కలిగించేయండి ఎంతో మంది సేవకులు ఉన్నారు విశ్వప్రభ వాళ్ళ మీద ప్రశుద్ధాత్మ గుమనించండి అలడియ చేయాలా అలడియ ప్రీతి గల సేవ చేసి సహాయం చేసి సైతం డాక్టర్ నుంచి వేడుకుంటారు డాక్టర్ కఠినం తొలగించండి జ్ఞానండి ప్రేమ జాలి గుటం రక్షణ పొందాలా నర్సులు ముట్టం తాకని జ్ఞానం చని వాళ్ళు ప్రేమ గుణం జ్ఞానం తెచ్చి వాళ్ళు మారాలా రక్షణ పొందాలా పొత్తకు మారాలా దాఖల సమీపించి మా దేశంకు రక్షణ కలగల స్వార్థ తీవ్రంగా పోవాలా మీరే సహాయండి నా దివానికి సోతం చేస్తుంది విడి ప్రభా హళ నా దివానికి ఏ దిక్కున్నారు దేవుడు ఎక్కడని చెప్తుండ ప్రభా కనబడి మీరు మాట్లాడి హళనియ నేనే దేవుడు సినిమా దర్శనం చూపించి రక్షించుకోండి హళలియ నా దివానికి మనతని హలయ మనత ఎంతో పండిపోయిన రాలే వాళ్ళ కుటుంబం దీవించి ఆశీర్వాద దీవించి మనసు కలిగించే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింటూ మనకి అందరికీ వైరస్ బాధ్యతలకి ప్రతి కుటుంబానికి సదాకాలం తోడేను కాక ఆ మేన్ అన్న ప్రెజ